మనముకొని దాదావంతకు సద నమ్మలకు నా తనితో నాయకాయ తెలియత గుమ్మా కూర్చుకున్నటువంటి వాడై సర్వేశ్వరిని యొక్క చిబిమునకు పోయి ఆ సర్వేశ్వరిని ంటే నాడే కార్జిత్తు ఎన్ని అనన్యమునిలాదగించును ఆ ప్రకారంగా తన పాట పరంపరల చేత సైన్యమునంతా ఆనందించినాడు సుమా మనవాడెవరు దుర్మానం చేత నేను కూడా ఆలోచించలేదు మహావిష్ణులు చేస్తాము అనే ఉద్దేశంలోనే ఉన్నావు కాని యథార్థము గమనించలేకపోయినాను కానీ సమస్తమైన సైన్యం అంతా పోయిన తరువాత రాజ్యములు కాబట్టి కూడా ఆకర్షి అరణ్యమును వెళ్ళిపోతాను నేనుగా తపస్సు చేసుకుంటూ ఉంటాము అరణ్యం అంటే మా సంతోషం పాపం జగన్మత పీసునకు గోలుగా కానీ కాని బాణములు పడ్డప్పటికీ ఇంతవరకు బాగానే ఉన్నాం కానీ చూస్తూ చూస్తూ నా తమ్ములు ఆ పీసుని యొక్క బాణములకు పని ఇయ్యలేను నీకు వారి అనుగ్రహం విరోధము కాకుండా యొక్క చెరువు చెప్పుమని కనుక మా ఎందు దేవుల వారికి అనుగ్రహం ఉన్నట్లయితే ఈ ఇకున్నప్పటికీ మాతర్ణం రాకుండా పాపం రాకుండా ఉంది మార్గం చెప్పవయ్యా అంటే ఏమంటాడు సర్వేశ్వరుడు జన్మలతో గల్గొని పునర్వాక్షుడన ే మహాపురుషులు నేను అమాక్షుడీ మంచినే నువ్వు ఉంటూ ఉండగా నీకు దౌర్గత్యందే దుర్గతి గలుగులటయ్యా ధర్మరాజ భగవనే దిగుపార్థుడు తెగువకొచ్చింపకూతు అర్జును విన్నాడే పీటు మీ పీటుని మీ ఇదిచ్చేకి ఉత్సహించుడు లేదు అలా ఉత్సహించబోయినప్పటికీ నేనైనా చలదే గిట్టుకుని నరుగుతాను సుమా నీవేమీ అసయ్యపడవద్దు నాకు సంబంధించి నాకు స్నేహితుడు చుట్టము కనుక అర్జునుని కొనకయి నా యొక్క శరీరము నుండి కంటలు పోసి అయినా ఇస్తాను అర్జునుడు కూడా నా ఎందు అటువంటి అభిప్రాయము గలవాడే సుమా సంజయ్తో నాడిన పొలు మాటలకు వచ్చినప్పుడు అతని పొలకొలం గుట్టిన బెట్టి తమ్ముదన మనకు తగినంత నాకు చేయవలయోము మాటలకు వచ్చిన ందేరాజమంటాడు దయ్యము తెచ్చే ప్రభుత్వం చేయను మీకు సహాయంగా ఉంటా నూని కదా దేవన వారు మాకు మా దగ్గరకు వచ్చింది అట్టి ప్రతిజ్ఞ వదలి ఇప్పుడు మీరే యుద్ధం చేస్తే ఏ అధర్మంగా ఉండదా నాకు ఎందుకు తెచ్చిపెచ్చినట్టు దైన్యము దైవము నాకు దేవవృతునొక్క సమయం గలదు దేవవృతుడు నా దే తీనకు ఒక సమయం ఉన్నది మా ఒక మాట ఉన్నది మా ఇద్దరి మధ్యలో మహాత్ములు కౌలవలకు నైటకును నాకు యుద్ధం ఒక గాయము నలపూరుడుకు మూలినవాడు ఏమిటి అంటే గౌరవ పక్షంలో తాను యుద్ధం చేయటానికి నాకేమో మేలు కోరటానికి ఒప్పుకుని ఉన్నాడు సుమా బీపుడు పనికి ఏమంటాడు ధమ్మరాజు అవి తండ్రి చచ్చినంత నుండి మము నరసి రోజున చెంపు దూచిన్నంత దూర కన్నమకు స్వామి మా తండ్రి అయిన పండు రాదు పోగా మహాప్రేమతో అలా ముందుగా పెంచినాడు మమ్మల్ని అందరినీ కూడా అటువంటి తాతను చంపటానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను అంటే ఈ సత్య ధర్మం వంటి నీచ ధర్మం కోటి లేదు అంటే శ్రీకృష్ణ స్వామి ఏమంటాడు అతను ప్రార్థించి అతనే సదయ మంత్రోపదేశం అంటే సరే పోయి మనం భీముని అడుగుదాము ఏం చేయమంటాడు అసలు ఎవరికి తెలియకూడదు తెలిస్తే చచ్చిపోడు దుర్యోధుడు ఈ సంగతి తెలిసి అందువల్ల ఎవరికి తెలియకుండా రహస్యంగా బయలుదేరాలంటే ఆ పాండవులు శ్రీకృష్ణ స్వామి వారు ఆ భీతుల యొక్క మందిరానికి భక్తి తద్వాదములకు ప్రణమిల్ పేరు వేర వారు సేమంబడి పోయి నమస్కరించగా వారి యొక్క పేరు పేరు నా అడిగినటువంటి వాడైపుడు ఎత్తడికి మీద వచ్చిన పని ఏమి ఏది వలస దొక్కదలకొని తలకొని ఘటింప చే నా దగ్గరకు ఏమి పని మీద వచ్చినారో చెప్పండి అది అంత దొక్షణమైనప్పటికీ నేను తీరుస్తాను మంగతనయున్నతనుడై ధైన్యము కోదుతున్నది ఏమంటునితోకేరు చెప్పకల స్వామీ మాకు ఈ సామ్రాజ్యం ఉన్నది ఏ రాజ్యం ఎలా ప్రాప్తించునో మా సైన్యం అంతా కూడా ఆశించిపోకుండా ఎలా ఉండునో ఆ విషయము తమరు చెప్పవలసి ఉన్నది రాజ్యము రాదు మీ సైన్యము మిగలదు కాబట్టి ముందు నన్ను పడగొట్టవలసింది పడగొట్టిన తరువాత అబ్జురాదు త్రిశూలపుతూ ఉంటే ఆ మూడవ నెత్తం మూసి ఆ చూలము శోలాయుధాన్ని దాచి ఆ వచ్చినటువంటి అక్క ఆ లైకాల రుద్దుడు మాదిగా చూపుతున్నావి సైన్యం మీద నిన్ను గెలవగా వచ్చిన నిన్ను గెలవాలని వచ్చే ఎవరికి సాధ్యమయ్యాకి వచ్చింది మేము కాబట్టి మేము చదివినది లేమతో విన్నవించుకోవాలని వచ్చిన అముగలుగా నిన్ను జయించేది ఎలాగో చెప్పవయ్యా నా చేతులో తనస్సు ఉండగా జీవశేవ దానవులు ఏమీ చేయలేదు సుమా కాబట్టి దానికి ఉపాయం ఏమిటి అంటే చేతిలో తను కింద పడవేయాలి మా యుద్ధం చేయకుండా మాను కొంచేదన్ను పడగొట్టవచ్చు గాది యుద్ధం చేస్తూ ఉండగా మాత్రం చేయించేవారు లేరు తోడు వచ్చిన వారి ఖైదు మెచ్చిన వాడి నేను కొట్టను తోడు వచ్చిన ఆ యొక్క కవచము తీసి వయసినటువంటి వారిని కొట్టను ఖైదో పెంచిన వారి ఆయుధం విడిచిన వారిని కొట్టను ముంచిన వారిని కవచము దించుకున్న వారిని కొంతకాలం స్త్రీగా ఉండి తరువాత పురుషులైనటువంటి వారిని కొట్టను లేదు అంగనాభి ఆడు కలిగినటువంటి వారిని కొట్టను వారిని తల కొట్ట దానిని వారిని కొట్టేది లేదు ఆ ఇక ఇతరులెవరూ పాతలు మేరే సహోదరులు లేని వారిని పట్టను పుత్రులు లేనిటువంటి వారిని పట్టను అది వారు నాకు ఎదురు పడ్డట్టయితే వారి మీద అర్థప్రయోగం చేయను సమ యుద్ధం వాముకుంటాను నేను పుట్టినప్పుడు లేక నడుమ దైవం పిచ్చిన పురుషత్వము గలవారితో పుట్టినప్పుడు లేక దైవ దత్తమై మధ్యలో పురుషత్వం వచ్చినటువంటి వాడితో మీకు ఉపాయం ఏమిటి అంటే ఆ దృపదుని యొక్క కుమారుతున్నాడే శిఖండి అచ్చివాడు అది ఆ విషయం మీకందరికీ తెలిసే ఉన్నది కనుక వారిని ముందు పెట్టుకొని అర్జునుడు వచ్చినట్లయితే నేను వెనక్కు తిరుగుతాను అతి సమయమునందు అత్యను బాణములు చేత కొట్టినందు పడగొట్టవచ్చును పదంబడి బంధువచ్చు ని సహృదయం చెప్పినా కనుక నేను పడిన తరువాత మీ పిగా సులభము సమత్సైన్యము చేయించుట కాబట్టి నా పొదుపు అలా చేయవలసింది మీరు కనుక ఈ విషయం చేయబోడదు కనుక ఇక ఇక్కడ ఉండవద్దు వెళ్ళిపోవలింది అన్నాడు దిగుడు అంటే నమస్కరించి పాండవులంతా వెనుదిరిగినారు ఇప్పుడు బయట అతన్ని కైతల వృత్తి ముఖావుడిగా పోరాడు చంపలేక ఒక వ్యాజం వ్యక్తి పడగొట్టడానికి చాలా బాధ కలవాడయనుడు పురుషోత్తమాపురుషుడు అనేక దివ్యార్థములు తెలిసినటువంటి వాడు జగత్ ప్రసిద్ధుడు మహా ప్రేమ కలిగినటువంటి మా మీద అటువంటి ఆ స్వరన దీసూడు నాడే పిలుపుని ఇలా వంచన చేసి శిఖండిని ముందు వచ్చి అంటే నా మనస్సు ఒప్పుడు లేదయ్యా స్వామి గౌలించి మా తండ్రి కన్ను నీసు మేము చిన్నతనంలో ఆడుకునే సమయంలో బతాన్లు ఎందు ఉండగా తపకు పోతూ వస్తూ మమ్ము చూచి మా యొక్క మమ్మల్ని నెచ్చుకొని మా ధూళి ఉన్నదే శరీరం మా తండ్రి పాండు రాజు యొక్క గుణము లేచి కత్తి నీరు అట్టి తండ్రి లేకపోయిన పెంచిన తాతాపల అటువంటి మహాప్రేమ పాతుడు ఆ పీఠుడు అటువంటి మహాపురుషుని ఇప్పుడు అడ్డు పెట్టుకుని నేను ఏమని చెప్పేరయ్యా అధర్మంగా అధర్మ యుద్ధంగా అతన్ని ఎంత ఏమి జరిగినప్పటికీ మా సైన్యమునంతావా ఆయన నరిగినప్పటికీ సరే గాని అలా వంచనగా ఆ మహాపురుషుని మాత్రం నేను స్తాను అని అనేకసార్లు చెప్పి ఉన్నావు కనుక అది తప్పటానికి నీ ఒక పంకులు పెట్టి రాసి ఉన్నాడు సుమా ఆ పీట్కుని నీవు సంహరించవలసిందే డు అంతేగాని నేను మాత్రం పిలుపుని మీద ప్రయోగించను అతన్ని చాటు చేసుకొని కమలనాభుణ్ణి అంటే కమలనాభుడు ఏమంటాడు అర్జునికి వచ్చునే ఇతరుల దోచన పోవదు సూచిండు మీ ఆ ఇతరులు ఆ సెకండ్ దంపుతాడు పీర్కుని అంటా ఏమిటయ్యా సెకండ్ చేతులు అతాడా వాడు పీక్కుడు ఈ సైన్యములో మరి కాదు నీ యొక్క బాణముల చేత పిల్లుడు పడవలసిందే తప్ప మరి బాణముల చేత వాడు పడడు అది మాత్రం దైవ సంతము దైవ శిఖితము అది తప్పించడానికి ఎవరికి సాక్ష్యపడదు పాప కర్మవు కాదు అని చెప్పగా ఆ శ్రీకంఠ స్వామి వారిని వారి మందిరానికి పంచి పాండవుల వారి వారి శిబిరములలో లైనించిన